స్వస్తి నష్టాక్షో అరిష్టనై స్వస్తి నో బృహస్పతర్పభా శాంతి శాంతి శాంతి నత్ర సూర్యో భాతికం నేమాద్యుతో భాంతియమగ మే భాంతమా సు తస్వాత్మూతే బ్రహ్మణి సర్వావేక సూజ నాతి తద్బ్రహ్మ ప్రకాశయతి అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడనుకోండి సూర్యుడు బ్రహ్మని ప్రకాశింపచేయలేడు ఎందుకంటే సూర్యునకు ఆత్మ బ్రహ్మ స్వాత్మభూతే బ్రహ్మ సూర్యునికి కూడా ఆత్మ బ్రహ్మ ఎలాగా సూర్యుడు అంటే ఏమిటి సూర్యుడు అంటే మండి గోళము మండి గోళము మీరు అన్నప్పుడు సద్రూపంగా అంటే సూర్యమండలం అస్థి అస్థి అస్థి దాని అస్థి యొక్క విరక్ష విరక్షణ స్వరూపమే అస్థియే సూర్యమండలంగా భాషిస్తాం కాబట్టి సూర్యమండలం అస్థి అన్నప్పుడు దాని యొక్క మౌలికమైన సత్త ఏదైతే కలదో అది దానికి ఆత్మ ఆ సద్రూపమైనది పరబ్రహ్మ లేదా సూర్యమండల అధిష్టాన దేవతను మీరు చేసినట్లయితే సర్వము దేవతారూపంగా భావన చేస్తారు ఎందుకంటే దానికి హేతు ఏమంటే సర్వము చైతన్యమైనది ఉపదక్షితంగా ఉంటారు సర్వము చైతన్యమే చైతన్యం కంటే భిన్నంగా లేదు మెటీరియల్ ఆబ్జెక్ట్ కూడా ఆత్మ చైతన్యమే మెటీరియల్ ఆబ్జెక్ట్ అంటే సినిమా తెర మీద ఉండే మెటీరియల్ ఆబ్జెక్ట్ ఏమిటి ఏమిటది సినిమా తెర మీద ఒక బండరాయి ఉంటుంది వాట్ ఈస్ ద ప్రకాశమే సినిమా తెర మీద ఉండే బండరాయి కూడా ప్రకాశనం కాబట్టి అదేవిధంగా ఆత్మ చైతన్యముల సకల జగత్తు ప్రకాశిస్తోంది కనుక మీరు ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి కదిలేవి కదలనివి మీరు ఎన్ని విభాగాలు చేసుకున్నా అన్నీ చైతన్యమే కాబట్టి కాబట్టి ఆ సెన్స్లో సూర్యమండలానికి అధిష్టాన దేవత దేవత అంటే చైతన్య స్వరూపం అర్థం ఆ దేవతగా మీరు భావన చేసినట్లయితే అసలు సూర్యుడనే దేవత ఇతర దేవతలు అనేక మంది ఉన్నారు అలాగే ఓ దేవత ఆ మండలానికి దేవత అని అన్నట్లయితే ఆ దేవతకి ఆత్మ ఏటి అవుతుంది చైతన్యం అవుతుంది ఆ చైతన్యం ఏమిటి పరబ్రహ్మ కాబట్టి మీరు అధిభూతంలో ఆత్మ సద్రూపమైన బ్రహ్మ అధిదైవంలో ఆత్మ చిద్రూపమైన బ్రహ్మ ఎలాగైనా సూర్యమండలానికి ఆత్మ బ్రహ్మయే కాబట్టి సూర్యమండలము సకల జగత్తుని ప్రకాశింపజేయగలుగుతుంది సర్వావభాష కో తనకే ఆత్మయైనటువంటి బ్రహ్మను ప్రకాశింపచేయలేదు అంతవరకు వచ్చాను నిన్న సహి సస భాష సర్వమన్యతే అనాత్మజాతం ప్రకాశయతీత్యర్థ సో సహీ సర్వం అనాత్మజాతం ప్రకాశయతి సూర్యుడు దేనైనా ఒకదాన్ని ప్రకాశింపజేస్తున్నాడా లేదా ఎస్ ప్రకాశింపజేస్తున్నాడు దేన్ని ప్రకాశింపజేస్తున్నాడు తనకంటే భిన్నమైన సర్వమును తన స్వరూపము కంటే భిన్నమైన సర్వమును ప్రకాశింపజేస్తున్నాడు సూర్యుడికి సూర్యుని కంటే సూర్యుడి దృష్టిలో అనాత్మైన సకల జగత్తు అనాత్మే ఆయనకి భిన్నంగా ఉంది కదా కాబట్టి ఆయనకంటే భిన్నంగా ఉన్నదంతా అనాత్మవుతుంది సూర్యునకు కాబట్టి సూర్యుడు అనాత్మయైనటువంటి సకల ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడు నో ప్రాబ్లం బట్ తన యొక్క ఆత్మస్వరూపాన్ని తాను ప్రకాశింపజేయలేడు ఫర్ టూ రీజన్స్ ఆత్మస్వరూపాన్ని ప్రకాశింపజేయడం అది స్వయం ప్రకాశం సెకండ్లీ దాని ప్రకాశంలోనే ఇతరము సర్వము ప్రకాశిస్తోంది తస్య భాష ఏవా ఇప్పుడు కన్ను ఆత్మని ప్రకాశింపజేయలేదు ఎందుకు ఎందువల్ల అరే కన్నుకి వెనకాల ప్రత్యగ్రూపంగా ఉంది ఆత్మ పైగా ఆ ఆత్మ ప్రకాశంలోనే ఈ కన్ను ప్రకాశిస్తుంది అటువంటి ఈ కన్ను ఆత్మకంటే భిన్నంగా ఉండే ఆత్మజాతాన్ని ప్రకాశింపజేస్తుంది కానీ తన యొక్క స్వరూపభూతమైన ఆత్మను అలా ప్రకాశింపజేస్తుంది ఎగ్జాక్ట్లీ ఇది సేమ్ వే కన్ను స్థానంలో సూర్యుడిని పెట్టండి దేహం స్థానంలో మండలాన్ని పెట్టండి అంతే కాబట్టి తనకంటే భిన్నమైనటువంటి జగత్తుని సూర్యుడు ప్రకాశింపజేయగలుగుతాడే కానీ తనకే ఆత్మభూతమైనటువంటి సత్య బ్రహ్మను ప్రకాశింపజేయలేడు సో ఇదొక టెక్నికల్ డిస్కషన్ ది ఐడియా ఈజ్ సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే అది సూర్యుడు గొప్ప కాదు సూర్యుడు రూపంగా ప్రకటమైన ఆ పరమేశ్వరుడే ప్రకాశిస్తున్నాడు అని అర్థం అది ఈ రకంగా సర్వత్రా చూస్తున్నాం కదా ఏదైనా ఒక విభూతి కనపడిందంటే ఆ విభూతి ఎదురు విభూతి అంటే మహిమ అనర్థం ఆ మహిమ ఎదురుకుండా కనపడే అమరూపాలదా లేక సర్వేశ్వరుడుదా అని ప్రశ్న వేసుకుంటే స్థూల దృష్టికి ఎదురుకుండా కనపడే అమరూపాలదే ఆ విభూతి అన్నట్లుగా అనిపిస్తుంది కానీ సూక్ష్మమైన దృష్టి కలవాడికి ఆ నామరూపాల ఇచ్చా వాటికి విభూతి ఎక్కడిది నామరూపాలు తమకంటూ ఉనికి లేని నామరూపాలకి అంత విభూతి ఎక్కడదండి ఇప్పుడు సినిమా ఇప్పుడు తోలు బొమ్మలాట ఆడుతూ ఉంటారు బొమ్మండి సినిమా కొత్త సేపట్టు ఇప్పుడు తోలు బొమ్మలాట ఈ తోలు బొమ్మలాట్లో ఓ బొమ్మ వెళ్ళి ఇంకో బొమ్మని వాయించేస్తుంది తప్ప టప్పు ట కొట్టేస్తుంది కొట్టేసిందంటే ఆ బలం బొమ్మదే కాదు ఇదే అలా నిస్తుంది సో ఆ బొమ్మ నడిపించిన వాడు ఉన్నాడు వెనకాల వాడి చేతుల్లో బలం బట్టి బొమ్మ ఈ బొమ్మను కొట్టేది కొట్టడం వరకు నిజమే కానీ కొట్టిన దాని వెనకాల ఉండే శక్తి మాత్రం దాన్ని స్వంతాన్ని కాదు అదేవిధంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు జగత్తులో ఏది ఎక్కడ మహిమ కనపడ్డా కూడా అదే ఆ నామరూపాలు కాదా మహిమ సో ఆ మహిమ ఎక్కడదంటే ఈశ్వరుడిదే మహిమ నెక్లెస్ మిలమిల మరిసిపోతుందంటే ఇదేందే గొప్ప అన్నారు అది సో అదే అంటున్నారు ఆయన నటు తస్య స్వత ప్రకాశన సామర్థ్యం స్వయంగానే జగత్తునంతా నీకు సూర్యుడు ప్రకాశింపజేస్తున్నట్టు అనిపిస్తుంది వాస్తవంలో స్వయంగా సూర్యుడు ప్రకాశింపజేయటం లేదు ఆ పరబ్రహ్మ యొక్క ప్రకాశాన్ని పొందియే జగత్తుని ప్రకాశింపజేస్తున్నాడు ఈ భావాన్ని మేము ఉటంకిస్తూ శ్రీకృష్ణుడు గీతలో ఒక ఉంటాడు మతద్భాసయతే సూర్య నేను మర్చిపోయాను దాని సంగతి ఇప్పుడు సమయంలో గుర్తుకొచ్చింది గీతలో అన్నీ వస్తాయి మతద్భాసయతే సూర్య న శశాంకో నావక యద్గత్వా నీవర్తంతే తద్ధామ పరమమ్మ అంటే దానికి వీళ్ళు అర్థమేం చెప్తారో తెలుసినా కొందరు అక్కడ సూర్యుడు ప్రకాశించడు జనులు ప్రకాశించడు మరొకళ్ళు ప్రకాశించడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి రాదు వైకుంఠం అర్థం చెప్తారు సో ఇప్పుడు వైకుంఠం అర్థం చెప్తే బోనండి సూర్యుడు చంద్రుడు ప్రకాశింపజేయకపోవచ్చు అక్కడ కూడా ఏవో దీపాలు అడిగి ఉండాలా అక్కర్లేదా ఈ దీపాలు కాకపోతే ఇంకో దీపాలైనా ఉండాలా ఇంకో దీపాలు ఏవో ఉంటాయి స్పెషల్ మై మణులు ఉంటాయి మణులు ప్రకాశింపజేస్తున్నాయా ఏమైనా సూర్యుడు ప్రకాశింపజేస్తేనే మణులు ప్రకాశింపజేస్తున్నట్టు వాటి డిఫరెన్స్ వచ్చినాయి శృతి చెప్తున్నది అది కాదు శృతి చెప్తున్నది ఏమిటంటే చైతన్యం గురించి చెప్తుంది అది ఒక పదార్థము ఒక ప్లేస్ అయితే సూర్యుడు ప్రకాశింపజేస్తాడు వాటి వాటి బిగ్ డీల్ సూర్యుడు కాబట్టి మరోహో సూర్యుడు దాటి కూడా ఇంకోటి ప్రకాశింపజేస్తాడు ఇట్ ఈస్ నాట్ అండ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఆ రినింగ్ సిక్స్థింగ్ ఇది చైతన్యము అని చెప్పినట్లయితే ఈ భావాలన్నీ కూడా ఫిట్ అవుతాయి అలా చెప్పాలి ఎనీవే సో కతుకస్య స్వత ప్రకాశన సామర్థ్యం అలాగే ఇంకో శ్లోకం కూడా ఉంది ఇదే సంస్థలో యథావిత్యగతం తేజ జగత్ భాషయతే అఖిలం ఎచ్చంద్రమసి ఎత్గ్నవు తత్తేజో విద్ధి మామకం సూర్యుడు ఎందు చంద్రునియందు అగ్నియందు ఉండేటువంటి ఏ ప్రకాశము మీకు భాషిస్తోందో ఆ ప్రకాశము ఆ కాదు నామరూపాల్లో అంత బలమక నుంచి వస్తుంది కాదు ఆ ప్రకాశం ఆ ప్రకాశము నాది విద్ధి మామకం అదైతే ఈశ్వరుని యొక్క ప్రకాశం తర్వాత తథాన చంద్ర తారకం మేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని అస్మద్గోచర సరే సూర్యుడి విషయంలో ఎలాగైతే లాజిక్ని బిల్డప్ చేశామో సేమ్ థింగ్ యూ హెవ్ టు అప్లై టు మూన్ చంద్ర తారక నక్షత్రాలకు కూడా అలాగే దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది చంద్ర తారకం చంద్రతారకం అంటే బహుశారీ ద్వంద్వ సమాసం రెండు రకాల ద్వంద్వాలు ఉంటాయి సమాహార ద్వంద్వమును ఏదో ఇంకో ద్వంద్వం ఏదో ఉంది విడివిడిగా ఉండే సమాహార ద్వంద్వం ఒకటి సమాహార ద్వంద్వంలో అంతా ఏకవచనం అవుతుంది గ్రూప్ అంట గ్రూప్ ఆఫ్ అంటే ఏకవచనం అవుతుంది అంతేకాకుండా నకుసక లింగంలో కూడా ఉంటుంది ఆ వ్యాకరణం సో చంద్రతారకం అంటే చంద్రశ్చ తారకాశ్చ త సమాహార చంద్రతారకం అని ప్రథమ ఏకవచనం అవుతుంది నపూసకలింగంలో కూడా ఉంటుంది చంద్రులు తారకులు అన్నిటి యొక్క సముదాయము కాబట్టి ఇవన్నీ కలిసి కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని ప్రకాశింపజేయలేవు నేమా విద్యుతో భాంతి మెరుపులు కూడా ప్రకాశింపజేయలేవు హితోయమగ్ని ఇంకా అగ్ని గురించి చెప్పేదే ఉంది ఏమిటి అగ్ని తీసుకెళ్ళి అలాగే అలాగ పారశ మూల పారశగా అయిపోయింది కారణం ఏమిటి గొప్ప గొప్పవన్నీ చెప్పి ఆఖరి ఇంకా అగ్నివాడి చెప్పేది ఏంటి అగ్ని వాటిల్లో కూడా అగ్ని తక్కువదని అఫిక్ట్ అయింది కదా అలా నీ చెప్పారు అంటే అస్మత్ గోచర అది మన కళ్ళ ముందు ఉన్న అగ్ని ప్రకాశంతో మనకి తెలుసు ఎంత పెద్ద మంట వేసినా ఓపెసర ప్రకాశం అంతేగాని సూర్యుడు చంద్రుడు అలాగంటే ప్రకాశం కాదు కా అగ్నిది సో ఇంకా అగ్ని పరమాత్మ స్వరూపాన్ని ప్రకాశింపజేయలేదు అని చెప్పాలండి వేరేనో అక్కర్లేదు సో ఇక్కడ చెప్పడం సూర్య దేవత నేత్రేంద్రియానికి అధిష్టానం కలిగారు సూర్య నేత్రస్య చంద్రుడు మనస్సుకి అగ్ని వాక్తికి కాబట్టి మీరు మొత్తం మంత్రాన్ని అధ్యాత్మంగా వ్యాఖ్యానం చేయొచ్చు అతత్ర సూర్యోపాతి ఆత్మస్వరూపం విషయంలో కన్ను ప్రకాశింపజేయలేదు సూర్యుడంటే కన్ను అనార్థం అధ్యాత్మంలో సో ఆత్మ ఎందుకంటే ఆత్మ చక్షుషక్షుః కన్నికి కన్నది దాన్ని కన్ను ఎలా ప్రకాశింపజేస్తుంది నతత్ర సూర్యోపాతి కుతూహల అగ్ని చంద్రతారకం చంద్రుడు ప్రకాశింపజేయలేడు చంద్రుడంటే మనస్సుకి అధిష్టాన దైవం సో మనస మనస్సు కూడా ఆ పరమాత్మ స్వరూపము ఇది అని నిర్ధారించలేదు నిజానికి మీరు మనస్సుతోటి దేనిని నిర్ధారిస్తారో అది మిథ్య అవుతుంది మిచ్చగలవు నిర్వచనం ఏది ఏది మనస్సుకే నిర్ధారింపబడుతుందో అది మిథ్య ఎలాగా హౌ యూ కెన్ షే ద అంత స్వీపింగ్ స్టేట్మెంట్ మీరు ఎలా చేయగలరు అంటే చూడండి మనస్సు ఎలా నిర్ధారిస్తుంది ఇంద్రియముల సహాయంతో నిర్ధారిస్తుంది కాబట్టి స్వతంత్రంగా నిర్ధారించలేదు మనస్సు హ్యాస్ టు డిపెండ్ అపాన్ సన్ఫార్గెన్స్ కంటితో చూడాలి చెవితో వినాలి అప్పుడే మనస్సు నిర్ధారించగలదు సో కంటితో చూసి చెవితో విని నిర్ధారిస్తే ఏమిటవుతుందో నామరూపాలు అవుతాయి కంటితో చూసి రూపం చెవితో వినేది నామం కాబట్టి మనస్సు నామరూపాల యొక్క సీమలని నామరూపాలని ఇటమిగా నిర్ధారించగలదు చిన్నవి కానీ పెద్దవి కానీ నామరూపంలోకి అతీతమైన తృత్వాల్ని కన్ను ఎలా మనస్సు ఎలా కాబట్టి సో మనస్సు కూడా నిర్ధారించలేదు నా చంద్ర చంద్ర చంద్రుడు అంటే మనస్సు నా చంద్ర తారకం సో ఇంకా అగ్ని గురించి చెప్పాలండి తారకం విద్యుత్ గురించి చెప్పకుండా మీరు ఇంకా మూడింటికే అధ్యాత్మలా అగ్ని అంటే వాక్కు వాక్కుకి అగ్ని దైవం అధిష్టాన దేవత ప్రిసైడింగ్ డేటీ అంటారు సో వాక్కు ఇతవాచో నివర్త వాక్కులు వాక్కు నామాన్ని చెప్పగలుగుతుంది మనస్సు రూపాన్ని చెప్పగలుగుతుంది అంతే అంతకుమించి సో నామరూపాలని బట్టి ఆత్మస్వరూపాన్ని అంచనా వేయటం సంభవం కాదు అని ఆ విధంగా దాన్ని అధ్యాత్మంలో కూడా చెప్పవచ్చు బహునా ఎదిదం జగద్భాతీ పరమేశ్వరం స్వతో భారూపత్ భాంతం దీప్యమానం అనుభాతి అనుదీప్యం బహునా ఇన్ని మాటలు ఎలా అంటే ఆ మంత్రంలో ఆయన అలా యాడ్ చేశారు నతత్ర సూర్యభాతని చెప్పి సమేవ మహాంతమనుభాతి సంబంధించి ముందు ఇన్ని మాటలు లేదా ఈ జగత్తులో ఏది ప్రకాశిస్తున్నా అది ఆ ఈశ్వర ప్రకాశాన్ని అనుసరించియే ప్రకాశిస్తుంది స్వంతంగా ప్రకాశిస్తున్నది ఏది లేదు ఏది ప్రకాశిస్తున్నా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే ప్రకాశిస్తుంది పూర్వం 1970's సెవెంటీస్ లో ఇందిరాగాంధీ గారు ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండియాలో అప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి ఇండియా ఇండియా ఇండియా ఇది ఇండియా అని బారువాగారు అనౌన్స్ చేసిన రోజుల్లో ఒక రకంగా వాళ్ళు అలాగే వ్యాఖ్యానం చేసేవాడు కూడా షీ ప్రవ్స్ లాజ్ ది ఎక్స్టెంట్ ఐ నాట్ ఎగ్నిస్టింగ్ సో వాట్ ఆర్ ఇన్ సెయింగ్ ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఇంటికి కార్డు కనెక్ట్ టైంకి తీసుకొచ్చి ఇచ్చేదనుకోండి ఇందిరమ్మ పుణ్యమాన్ని కాకు టైంకి వచ్చింది రైలు కరెక్ట్ టైంకి వెళ్ళిందనుకోండి ఇందిరాగాంధీ ఏదో ఉండవచ్చే రైలు కరెక్ట్ టైంకి వెళ్తుంది అని ఈ విధంగా ఎక్కడ ఏది ఆఖరికి పక్షి పూసినా మేఘం గర్జించినా దాడి వీచినా ఏది ఎక్కడ ఎలా జరిగినా అది కేవలము ఇందిరమ్మల మూలంగానే జరిగింది అని అలా వ్యాఖ్యానం ఇప్పుడు ఇప్పుడు దే ట్రై టు డూ ద సేమ్ థింగ్ విత్ రిఫరెన్స్ టు అనదర్ అమ్మ ఇది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ సో అది అది ఎంతవరకు కరెక్ట్ అలా చూపించి ఈ జగత్తులో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రకాశం ఉన్నా కూడా అదంతా ఆ ఈశ్వరుని ప్రకాశమ ఇది మాత్రం ఘాయం సో దట్లో విహత అంటాను ఇది ఇదని జగత్ ఘాతి జగత్తు ప్రకాశిస్తోందా లేదా ప్రకాశిస్తోంది ప్రకాశించకపోతే మీరు అది జగత్ అని తెలుసుకోలేకపోతారు తెలుసుకుంటున్నారంటే ప్రకాశిస్తోందనే అర్థం సో అది ప్రకాశిస్తోంది అంటే తన శక్తి చేతనో తన మహిమ చేతనే ప్రకాశిస్తోందా లేదు తత్ ఆ జగత్తు తం పరమేశ్వరమేవా ఆ పరమేశ్వరుణ్ణి అనుభాతి అనుసరించి ప్రకాశిస్తోంది అనుదీత్యే పరమేశ్వరుడు మరి ఎవరన్నా అనుసరించి ప్రకాశిస్తున్నాడు ఆయన అనుసరించి ప్రకాశించట్లేదు భాంతం స్వతహ భావూపత్వాత్ భాంతం తాను ప్రకాశస్వరూపుడు కనుక తాను తానే నిజంగా ప్రకాశిస్తున్నాడు ఈశ్వరుడు వాస్తవంగా ప్రకాశిస్తున్నాడు మిగిలిన సర్వము కూడా ఈశ్వరుణ్ణి అనుసరించి ప్రకాశిస్తూ ఇప్పుడు అద్దం ఉందనుకోండి అద్దం మీకు మిలమెల్లాడితో కనపడుతుంది కనబడితే దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది అద్దం ఎంత బాగా నిలుస్తుందాం అనుకుంటారు అడ్డం ఇట్ ఈజ్ స్వయం ప్రకాశం కాదు ఇది అది చీకట్లో బాగా దత్తమైన చీకట్లో ఉందనుకోండి అది ఉన్నట్టు కూడా మీకు తెలీదు ఎంతో కొంత కాంతి ఉండాలి చుట్టుపక్కల ఉంటే కాంతిని బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది అంతవరకు దాని గ్రేట్ అంతే అంతేకాని స్వతంత్రంగా ప్రకాశించేది కాదు వేరే దీపం ఉందనుకోండి ఎంత చిన్న దీపమైనా సరే అతడిని విలుగురు పురుగు అది ఎంత అల్పంగా ఉంటుందంటే అది కూడా స్వయం ప్రకాశ తనంత తానుగా ప్రకాశిస్తుంది ఇతరము ప్రకాశింపజేస్తుంది సో ఆ విధంగా పరబ్రహ్మ స్వయం ప్రకాశము పరబ్రహ్మ ప్రకాశిస్తుంటేనే ఈ సర్వము ప్రకాశిస్తోంది అనుసరించి ప్రకాశిస్తోంది పరబ్రహ్మను అనుసరించి ప్రకాశిస్తుంది అంటే ఈశ్వర భాతి జగత్ అనుభాతి ప్రకాశించటము అనుసరించి ప్రకాశించటం అది వ్యవస్థ మనం చూద్దాం దానికి దృష్టాంతం సెంటర్లు చక్కగా దృష్టాంతం ఇస్తున్నారు యథా జలోముకాది అజ్ఞ సంయోగా అగ్నిందం అనుదహతి నా స్వతహ అది దృష్టాతం తీసుకోండి జల ఉల్ము కాదు ఇప్పుడు నీటిలో వేలు పెట్టారు చేయి కాలింది ఇప్పుడు చేయి కాలితే మీరేమంటారు నీరు నీటి వలన చెయ్యి కాలింది అయితే మీరు చెయ్యిని కాల్చినది అని అన్నారు చేయని కాల్చింది మీరా లేకపోతే అది కరెక్ట్ అయినామాట కాదు నీటికి ఆసక్తి ఎక్కడది నీటికి దాహక శక్తి లేదు కాల్చేది నిప్పుయే మరి ఇది మీరు ఏం చేసింది అనుదహతి అగ్నిహీ దహతి జలం అనుదహతి అగ్నిహీ దహతి నిప్పు కాలుస్తుంది ఈ నిప్పు యొక్క సంయోగాన్ని కనుక పొందినట్లయితే మీరు ఆ నిప్పుతో కనుక కలయిక వచ్చినట్లయితే జిల్లా కాదు అగ్ని సంయోగ అగ్నితో కలవాడది అగ్నితో కలవడం అంటే అగ్నితో దానికి సంబంధం ఏర్పడితే ఆ అగ్ని యొక్క దాహక శక్తి దీనికి సంక్రమిస్తుంది సంక్రమించినప్పుడు ఆ నీటిలో వేలు పెడితే చేయి కాలుతుంది సో నీటిలో వేలు పెడితే చేయి కూడా వాస్తవంలో అగ్నియే కాల్చింది చేతని నీరు కాదు కాలుస్తారు కానీ అగ్ని సంయోగం చేత మీరే కాల్చినట్లుగా అనిపిస్తుంది ఒకవేళ నీరు కాల్చింది అని మీరు అంగీకరించిన ఇప్పుడు ఏమని చెప్పాలంటే అగ్ని జలం దహటి అని చెప్పకూడదు జలం అనుదహతి అని చెప్పాలి ఇట్ ఇట్ ఇట్ అణు ఆఫ్టర్ బర్డ్స్ ఆఫ్టర్ సో ఇట్ బర్న్స్ ఆఫ్టర్ ఫైర్ అని చెప్పాలి అండర్ వెర ఫైర్ బర్న్స్ అని చెప్పాలి కనుక ఆ అణు అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అను అంటే ఫస్ట్ జాద్ ఆఫ్టర్ కాబట్టి జలం దహతి అనకూడదు అగ్ని దహతి జలం వర ఏమనాలి జలం అనుదాహం అగ్ని అనుదాహం సో అలాగే ఉల్ముక ఉల్ముక అంటే కొరివి కొరివి ఉంటుంది చూడండి సో కొరివి అంటే ఒక కట్టి ఉంటుంది కట్టికి నిప్పు మీరు పొరపాట్లు చేపట్టుకున్నారనుకోండి వెంటనే ఏమనుకుంటారు అదిగో ఆ కట్టే నన్ను కాల్చినది కట్టి కాల్చుడు ఉల్ముఖం కొరివి కొరివి కాల్చడం అగ్నే కావస్తుంది కానీ అగ్నితో సంయోగం ఉండటం చేత కొరిగి కాల్చినట్లుగా అనిపిస్తుంది సో ఇది దహతి అను దహతి తద్వత్ అది కూడా ఇక్కడ అదే పరిస్థితి ప్రకాశించేది పరమ ఈశ్వర శక్తియే కానీ నామరూపాలే ప్రకాశిస్తున్నట్లుగా అనిపిస్తుంది నెల మెరిసిపోయేది బంగారమే కానీ ఆభరణాలే మెరిసిపోతున్నట్లుగా అనిపిస్తుంది ఇది అనిపిస్తుంది అంటే అది అలా కానీ అంతకంటే దాంట్లో సారం లేదు ఇప్పుడు మీరు కోక్ తాగారనుకోండి కోక్ తాగితే మొత్తం దాహం తీరుతున్నావునా దాహం దప్పికిన తీర్చింది ఏమిటి కోక్క నీళ్ళ నీళ్ళే దప్పికి తీసు దప్పికి తీర్చే సామర్థ్యం నీటికి ఉంది మీరు తీరుస్తుంటే అను దాన్ని అనుసరించి ఈ కోక్ అనేది దప్పికి తీర్చినట్టు కనిపిస్తుంది కోక్ నీళ్లు సమ్ కలర్ సమ్ ఎస్సెన్స్ సమ్ దిస్ ఈజ్ కోక్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ దాహం తీర్చలేదు కలర్కి తీర్చలేదు ఆ ఎస్సెన్స్ తీర్చలేదు దాంట్లో వేసిన సుగంధ ద్రవ్యాలు తీర్చలేవు దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారు షుగర్ ఉంటే మరి పాడైపోతుంది ఫంగస్ వచ్చేస్తుంది ఆ ఫంగస్ రాకుండా చేయటం కోసం దాంట్లో ప్రిజర్వేటివ్ వేయాలి చూడండి ఎంత దురదృష్టకరమైన విషయమో ఇట్ ఇట్ ఈస్ షుగర్ ఈజ్ ఫుడ్ సో బట్ ఇఫ్ యు యాడ్ షుగర్ టు వాటర్ ఐ లీవ్ ఇట్ లైక్ దాట్ ఫంగస్ డెవలప్ అవుతుంది ఎందుకంటే ఫుడ్ ఇటీస్ ఫుడ్ ఉండేప్పటికీ దానిపై లైఫ్ లిబరేట్ అయిపోతుంది అలా అవ్వకుండా ఉండటం కోసం దానికి ఉండేటువంటి ఆ ఫుడ్ క్యారెక్టర్ని సక్ప్రెస్ చేసేసేయటం కోసం ఒక కెమికల్ యాడ్ చేస్తుంది ఇప్పుడు మీకు ఇంటికి రాగానే కొంచెం పంచదారు నీళ్లు కలిపేవాడి అని అడిగారు అనుకోండి అప్పుడు రిజర్వ్ ప్రిజర్వేటివ్ యాడ్ చేసి ఇస్తారా రిజర్వేటివ్ యాడ్ చేసేవారు మామూలుగా నీళ్లు తీసుకుని పంచదారు కొద్దిగా కలిపిస్తారు ఇలాంటి చాలా ఇష్టం కూడా ఉంది కొంతమందికి పందారు నీళ్ళు తాగుతూ ఉంటారు పందారు నీళ్ళు తాకూడదు పందారు నీళ్ళు తాగడం ఏమిటి పానకం శ్రీరామ్నావు నాడు చోట తాగడం అది కూడా బానే ఉంది కానీ పందారు నీళ్ళు తాగడం ఆడపల్లి వారు నేను ఆడపిల్లి వారి పక్షాన్ని ఉన్నాను ఓ సందర్భంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఆడపిల్లి వారి పక్షాన ఉన్నాను ఎప్పుడు ఉన్నంతకాలం ఆడపిల్లి వారి పక్షానే ఉన్నాను మగపల్లి వారి పక్షాన్ని నేను ఎప్పుడూ లేను సో ఆడపల్లి వారి పక్షాన్ని మగపపల్లి వారు అడిగారు ఒక యాభై మందికి పంచదారు నీళ్ళు ఏర్పాటు చేయండి అన్నారు నేనున్నాను పంచదారు నీళ్ళు ఏమిటండి ఆరోగ్యానికి మంచిది కాదు అలాంటి విచ్చి చేయొద్దండి చెప్పారు అంటే వాళ్ళ కోపం వచ్చింది మా ఆరోగ్యం గురించి చెప్తాం మీ ఆరోగ్యం గురించి చెప్పడం కాదు అది కరెక్ట్ అది పలుదారు నీళ్ళు తాకపోదండి మంచి నీళ్ళు తాగండి పల్సారి నీళ్ళు అంత పొరపాటు ఇంకోవట్లేదు వైట్ పాయిజన్ ఇది షుగర్ ఈజ్ వైట్ పాయిజన్ కాఫీలో వేసుకోవడమే పొరపాటు అనుకుంటే మళ్ళీ నీళ్ళలో వేసి తాగడం ఏంటి అంటే ఎవరైనా మీరు మాకు శాస్త్రం చెప్తారా సైన్స్ చెప్తారా పంచాయి నీళ్ళు ఏర్పాటు చేస్తారా అంటే ఓకే ఇట్ దట్ ఈజ్ వాట్ యూ విష్ హ్యాపీ ఈ మగపిండి గారు కోరికలు ఉంటారా అంత అసందర్భపు కోరికలు అవే కానీ ఉంటుంది పన్నెండు వందల ఒంటి గంటకి రెండు స్వీట్లతో భోన్ చేసి మూటింటికి బోండా స్వీట్ టిఫిన్ కావాలంట పన్నెండి హెవీగా భోన్ చేసి మూడింటికి బోండా ఏం తింటారండి ఊరికే వీళ్ళు లోకుగా ఉంటారు కాబట్టి చెప్పడమే కానీ స్త్రీ సందర్భమైనా ఉండదనిపిస్తున్నారు కానీ అలాగే ఉంటారు సో ఇది అనుదహతి నా స్వతహ కాబట్టి దీంట్లో స్వంత ఏమీ లేదు అంతా ఈశ్వరుని యొక్క మహిమే ఎక్కడ ఏ ప్రకాశం ఉన్నా అంతా ఇప్పుడు సినిమా తెర మీద ఏది అద్భుతంగా ప్రకాశిస్తున్నా ఆ ప్రకాశం అక్కడ ఉన్నదాన్ని దేదీ కాదు ఆ ప్రాజెక్టర్ లాయితే ఇది సినిమా తెర మీద ఒక యంగ్ లేడీ ఫస్ట్ క్లాస్ ఆభరణాలు పెట్టుకుని గొప్ప అద్భుతమైన డ్రెస్ వేసుకుని నిలబడి ఉంటుందండి అదిగో ఆవిడ డ్రెస్ ప్రకాశిస్తుంది ఆవిడ ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి ఆవిడ ముఖం ప్రకాశిస్తుంది అని మీరు ఎన్ని చెప్పినా అవన్నీ కూడా వాస్తవం కాదు వాస్తవం వేరే ఉంది వాస్తవం ఏంటంటే సినిమా తేడా ప్రకాశిస్తుంది ఇవన్నీ అను అను ఐఫటాల్ అను అను అను ప్రకాశితే అని చెప్పాల్సి తాసామిది జగద్విభాతి అదండి సూర్యుని వలన జగత్తు ప్రకాశించడం కాదు సూర్యునితో పాటు స్టార్టింగ్ ఫ్రమ్ సన్ మొత్తం జగత్తు సూర్యునితో సహ మొత్తం జగత్తు ప్రకాశించేది కేవలము ఆ ఈశ్వర ప్రకాశము చేతనే ఇప్పుడు ఈ భాతి అనుభాతి మీద మీచేతో చిన్న ఎక్సర్సైజ్ చేపిస్తే చూడండి ఇప్పుడు భాతి అంటే ప్రకాశిం స్వతహా భాతి అనమాట స్వయంగా ప్రకాశిస్తుంది ఇతరము చేత ప్రకాశింపజేయబడి ఇదైతే అనుభాతి ఇంకొకటి ప్రకాశిస్తుంటే దాని ఇది ప్రకాశిస్తుంది ఇప్పుడు ఘటహ భాతి కానీ వాస్తవంలో ఘటహ భాతి కాదు ఘట సెల్ఫ్ లూబినెస్ సేమ్ అది ఘటహా భాతి సూర్య ఘట అనుభాతి సూర్య భాతి అని చెప్పాలి సూర్యుడు ప్రకాశించబట్టే ఘటం ప్రకాశిస్తుంది అంతే కదా ఈ దీపాలన్నీ చెప్పినా సూర్యుడితోటే సంబంధం ఫైనల్గా సూర్యుడే సర్వము కూడా అయితే సూర్య భాతి అని అంటే ఘతం దృష్ట్యా సూర్య భాతి అని చెప్పినా వాస్తవంగా కొంచెం సూక్ష్మంగా ఆలోచించినట్లయితే సూర్య జ్యోతి ప్రకాశిస్తోంది అంటే నేత్ర జ్యోతి ప్రకాశించినప్పుడే సూర్య జ్యోతి ప్రకాశిస్తుంది ఇప్పుడు కూడా వేదాంతంలో అధ్యాత్మంలోకి అన్వయం చేస్తారు అది వేదాంతం యొక్క ప్రధాన లక్షణం అది మనం కూడా ఎప్పటికీ అధ్యాత్మంలోకి అన్వయం చేయటం నేర్చుకోవాలి నేర్చుకుంటే అది గొప్ప గ్రోత్ అది సర్వము అధ్యాత్మంలోకి అన్వయం చేయాలి ఇప్పుడు మీకు జగత్తులో ప్రకాశం ఉంది అంటే ఆత్మైందు ప్రకాశం ఉండబట్టే జగత్తులో ప్రకాశం ఉంటుంది జగత్తు ఫీల్ గుడ్ అంటారు దేర్ ఈజ్ ఫీల్ గుడ్ అవుట్ సైడ్ ఎప్పుడో తెలుసిన ఇఫ్ దేర్ ఈజ్ ఫీల్ గుడ్ ఇన్ యూ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అంతటా ఫీల్ గుడ్ కనపడుతుంది కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడా ఫీల్ గుడ్ కనపడతారు ఎందుకంటే ఎందుకంటే విత్ ఇన్ ఫస్ట్ ఫీల్ గుడ్ ఉండాలి టు సీ ఫీల్ గుడ్ హై సైడ్ ఫీల్ గుడ్ విత్ ఇల్ యూ అప్పుడే కనపడుతుంది దీనికి అసలు స్టాండర్డ్ స్టోరీ ఒకటి ఉంది మీరు ఎన్నర స్టోరీ చూడండి ఓ మహారాజు గారు ఒక అద్దాల వీడియో ఒకటి కట్టించారు చుట్టూ అద్దాలు ఉంటాయి మిర్రర్స్ హౌస్ ఆఫ్ మిర్రర్స్ కట్టించారు పైన కూడా అద్దాలే ఉంటాయి నేల మీద కూడా అద్దాలే ఉంటాయి చుట్టూ అద్దాలు ఉంటాయి ఇప్పుడు అనౌన్స్ ఏమైనా చేశారంటే ఈ కుక్కల గురించే యజమానులకి పరీక్ష కుక్కలకు పరీక్షలు ఉంటాయి కదండీ కుక్క కనుక బాగా పాస్ అయితే దానికి ప్రైజ్ అది ఇస్తారు ఆ యజమానికి ఇస్తారు కుక్కగా ఏంటంటే ఇట్ ది ఆనర్ ఆఫ్ హూ బికమ్స్ ప్రౌడ్ అబౌట్ ఇట్ సో పరీక్ష ఏంటంటే ఆ లోపల కుక్క పడుక్కుని కావాల్సిన దిండు అది ఉంటుంది మెత్త పదవ కుక్కకి సపరేట్ డాగ్ ఫుడ్ ఉంటుంది ఓ కార్నర్లో మంచినీళ్ళు ఉంటాయి మీ కుక్కకి కావలసిన సామగ్రి అంతా లోపల ఉంటుంది తలుపు తీసి మీ కుక్క లోపల వదిలేస్తాం ఇట్ హ్యాస్ టు రిమైన్ త్రీ అవర్స్ వేరే కమౌట్ అది సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేస్తే త్రీ అవర్స్ కాదు వన్ అవరే త్రీ అవర్స్ పోనీ ఎటు అవకుంటా త్రీ అవర్స్ అనుకోండి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేస్తే ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చిన కుక్కకి ఆ యజమానికి బహుమానం సరే క్యూ కట్టారు వీళ్ళు మొట్టమొదటిగా కుక్కని హ్యాండ్ ఓవర్ చేశారు ఆ కుక్క లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళగానే తొలక్ వేసేస్తారు కదా లోపలికి వెళ్ళి దానికి ఏం కనపడ్డాయంటే విశ్ర విశ్రాంతి విశ్రమించేటువంటి ఆ మెత్త కనపడింది ఆహారం కనపడింది నీళ్లు కనపడ్డాయి ఇంకో కొన్ని కుక్కలు కూడా కనపడ్డాయి కనపడిన వెంటనే అది ఏం చేసిందంటే ఆ మురిగింది చూసి కోపంగా ఎప్పుడైతే అది వాటిని చూసి కోపంగా మురిగిందో అవన్నీ కూడా మళ్ళీ దీన్ని చూసి కోపంగా మురిగాయి దాంతో నేను మురిగితే నాకు మీద మీరు మురుగుతారా అని దీనికి ఉక్కు పెరిగిపోయి మరింత గట్టిగా మురిగింది ఇది ఎంతలా మురుగుతుందో దాని దానికి తగ్గట్టుగా అవి మురుగుతున్నాయి ఒక్క కుక్క మురుగుతోంది చందా చవి మరుగుతున్నాయి ఇది దీని కోపం పెరిగిపోయి ఆ టెరిటోరియల్ టెరిటోరియల్ మీరు కదా ఒక్క లక్షణం టెరిటోరియల్ ఫీలింగ్ ఉంటుంది వాటికి దే డోంట్ వాంట్ ఎనీ అదర్ డాగ్ టు ఎంటర్ ఇన్ టు ధేర్ టెరిటరీ సో దాంతో అది తనకున్న శక్తింతా ఉపయోగించి వాటిని అటాక్ చేయటం వాటికి అజ్ఞగా మొరగటం ఫిజికల్ అటాక్ వెర్బల్గా మొరగటం ఇలా చేసి చేసి చేసి విత్ ఇన్ త్రీ అవర్స్ ఇట్ డైస్ దే త్రీ అవర్స్ అవగా తలుపు తీసేవాడికి ఒక్కొక్క చచ్చిపడి ఉంటుంది చచ్చిపడిన వల్ల అయితే చాలా దానికి సిద్ధంగా ఉండం యజమాని ఫెయిల్ అయిపోతుంది ఆ రకంగా ఈ కుక్కలన్నీ కూడా వాటి చావు మూడినట్టుగా అయిపోతుంది దాంతో భయపడిపోయి ఈ యజమానులు తమ కుక్కలను వాపసు తీసుకెళ్ళిపోతారు ఎవరో కుక్కకి టెస్ట్ కూడా పెట్టరు ఈ లోపల మహాత్ముడి ఆశ్రమంలో ఒక కుక్క ఒకటి అది కొంత శ్రవణవాది చేస్తూ ఉంటుంది మహాత్ముడు పెంచిన కుక్కేం కాదు మహాత్ముడితో వెళ్తూ ఉంటుంది అంటే అది పెంచింది ఏం కాదు మహాత్ముడు చరిపోయాడు కదా కుక్కని తాను కుక్క కనపడితే తాను తిన్న ఆహారంలో ఒకసారి దాని మహానుడు అరేస్తాడు ప్రేమగా ఉంటాడు దాన్ని ఏం తనమడు ఏం చేయడు దాన్ని దాన్ని నిద్ర పెడతారు తన ఉంటాడు సో ఇవి ఆ మహాత్ముడి యొక్క సన్నిధిలో ఆ మహాత్ముడి నుంచి ఏవోమైన సద్గుణాలు ఆయన శ్రవణవదీ చేసింది ఎవరో ఈ చెప్పారు రాజుగారు ఈ పరీక్ష పెట్టారు ఆ మొత్తం అన్ని కుక్కలు కూడా ఫెయిల్ అయిపోయాయి ఏది అన్ని చచ్చిపోతున్నామే తెప్పిస్తే ఏది సక్సెస్ కావట్లేదు కాబట్టి పెద్ద బహుమానం అని అంటే ఈ మహాత్ముడు అన్నది మన బహుమానం అక్కర్లేదు కానీ మన కుక్క పాస్ అయితే దా సంవత్సరం అని అంటాడు అంటే లెటర్ స్క్వేర్ అంటే ఓకే ఇఫ్ యూ వేష్ యూ కన్ ట్రాయ్ అప్పుడు ఈ మహాత్ముడు కుక్కని రాజుగారికి కుక్కను పంపిస్తారు పంపిస్తే యథాప్రకారంలో ఈ కుక్కని తీర్చి తరపు తీసిలు పెడతారు ఎట్లాగానే లోపలికి మళ్ళీ దానికి ఆహారము విశ్రాంతి స్థానము మంచినీళ్లు చుట్టూ అనేక కుక్కలు కనపడతాయి అది వెంటనే ఆ కుక్కలను చూసి చాలా ప్రేమగా ఉమ్ము అని అలాగే ఆడుకుంది అది ఒక కోట కింద కూర్చుంది కూసేపుడు అవన్నీ కూడా సమానమైన ప్రేమ తిట్టి దీన్ని పలకరిస్తాయి అది ఇది వెంటనే త్రిల్ అయిపోయి తోట ఇలా ఇలా ఆడిస్తుంది ఆడించేవాడికి అవన్నీ కూడా తోట ఆడిస్తాయి ఎంత ఆనందమైపోతుందంటే దీనికి వెంటనే ఇది వెళ్ళి ఆ ఉల్లాసంతో ఎదురకుండా కనపడ్డ ఆహారం దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని కొద్దిగా నోట్లోకి తీసుకుని తినబోతుంది అప్పుడు టూ వీక్స్ సర్ప్రైజ్ అవన్నీ కూడా ఆహారాన్ని రక్షిస్తాయి ఇది నీరు త్రాగుతుంది అవన్నీ కూడా సత్యంగా కొడుకుండా నీరు త్రగుతాయి ఇది విశ్రాంతి తీసుకుంటుంది మొత్తం మీరు కొడుకున్నాం అవన్నీ విశ్రాంతి తీసుకుంటారు త్రీ అవర్స్ వీళ్ళు తలుపు తీసేప్పటికీ అది హ్యాపీగా ఉంటుంది అప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రైజ్ మహాప్ ఉడికిస్తారు సో ఐ ఫీల్ గుడ్ అన్నది అవే ఇఫ్ యూ ఫీల్ గుడ్ విత్ ఇన్ యూ విల్ సి ఆల్ గుడ్ విత్ ఇఫ్ యూ డోట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫీల్ గుడ్ విత్ ఇన్ మీరు ఫీల్ గుడ్ ఎక్కడ కనపడుతుంది బీజేపీ వాళ్ళు ఉంటే మొత్తుకుంటే ఏమైంది వాళ్ళకి కనపడదు ఆ ఫీల్ గుడ్ ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో ఫీల్ గుడ్ లేదు కాబట్టి ఫీల్ గుడ్ ఎవరుకుంటే వాడికి బయట ఫీల్ గుడ్ కనపడుతుంది సో ఈ కథ యొక్క సారాంశం ఏమంటే మీరు సారాంశాన్ని పట్టుకోవాలి ఎవో స్టోరీలు అయిపోయింది సారాంశం ఏమ ఏమంటే జగత్తులో ఏది మీరు దర్శిస్తారో అది అంతకు ముందే మీ హృదయంలో ఉండి ఉండాలి దట్ ఈస్ ది సీక్రెట్ మీరు ఆలోచించండి ఇఫ్ దేర్ ఈజ్ వైలెన్స్ ఇన్ యువర్ హార్ దేర్ విల్ బి వైలెన్స్ ఇన్ దిస్ సొసైటీ మీ హృదయంలో ప్రేమ ఉంటే జగత్తులో ప్రేమ ఉంటుంది మీ హృదయంలో భక్తి ఉంటే జగత్తులో భక్తి ఉంటుంది మీ హృదయంలో ద్వేషం ఉంటే జగత్తులో మీకు ద్వేషమే కనపడుతుంది ఎందుకంటే జగత్ అనేది ఏమీ లేదు ఎక్సెప్ట్ యువర్ ఓన్ ప్రొజెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్ మీ మైండ్ జగద్ూపంగా ప్రకాశిస్తూ ఉంది కాబట్టి అధ్యాత్మే మీ అధ్యాత్మంలో సర్వము విలీనమవుతాయి పర్యవసానము ఉంటారు కల్బినేషన్ ఫైనల్గా కల్బినేషన్ ఎక్కడుంటుందో తెలిసినా అధ్యాత్మమునే కల్బినేషన్ ఉంటుంది కాబట్టి మీకు జగత్తు ప్రకాశిస్తోంది అంటే అధ్యాత్మ ప్రకాశం ఉన్నప్పుడే ఎవరికి ప్రకాశిస్తుంది కాబట్టి సూర్య భాతి అని మీరు అన్నట్లయితే వాస్తవంలో ఆ అధ్యాత్మంలోకి దాన్ని కన్వర్ట్ చేయాలి ఎప్పుడూ కూడా అధ్యాత్మంలోకి కన్వర్ట్ చేయకుండా మీకు కం కన్క్లూషన్ రాదు ఎప్పటికైనా వేదాంతంలో మీరు ఏ ప్రక్రియ మొదలుపెట్టినా దాన్ని అధ్యాత్మంలోకి తీసుకువెళ్తారు దీన్ని అధ్యాత్మయోగము అని అంటారు ఎవ్రీథింగ్ ఈజ్ అధ్యాత్మ జగత్ అంటే అధ్యాత్మంలో పర్యవసానాన్ని చెందాల్సిందే ఈశ్వరుడు అన్నా సరే అధ్యాత్మంలో పర్యవసానాన్ని చెందాల్సిందే నిజైతేనే మానవుడు అంతర్ముఖుడు కానంత వరకు వాడికి సత్యము గోచరించనే గోచరించబట్టి ఎప్పుడైనా మీరు ఒక వ్యక్తి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంటే మీరు నాట్ ఓన్లీ ఆ బాహ్యంగా చూడటము ఆ వ్యక్తి యొక్క దోషాన్ని గుర్తుపట్టడము దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయటము అది ఫెయిర్ ఎనఫ్ వైల్ డూయిన్ దాట్ యూ షుడ్ ఆల్సో లుక్ విత్ ఇన్ ఏ కారణంగా నాలో ఏ కార్ నాలో ఏదైనా లోటు ఉన్నదా ఏ కారణంగా ఈ వ్యక్తి వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది అని మనలో కూడా మనం అన్వేషణ చేయటం అలవాటు చేసుకోవాలి ఆ పని చేయనంత వరకు మీకు ఈ మానవీయ సంబంధాలలో ఒక హార్మోని అన్నది ఎప్పుడూ రాదు ఎప్పుడు ఆత్మవిమర్శ నాలో ఉన్న ఏ లోటు వల్ల ఈ వ్యక్తితోటి నాకు హాస్టిలిటీ వ్యతిరేక భావం నిర్మాణం అవుతోంది వాట్ ఈస్ దాట్ విచ్ ఈస్ ఇన్ మీ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ హిమ్ ఓకే బట్ దెర్ ఈజ్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ మీ ఆల్సో అంత ఆ విధంగా వరకు మీరు జగత్సులో ఉండే ఈ హ్యూమన్ రిలేషన్షిప్స్ మీద మీకు సరైన అవగాహన ఎన్నడూ రాదు అలా చూడటం ప్రారంభించిన తర్వాతనే రిలేషన్షిప్స్ కూడా శోధితం అవుతాయి సో ఫైనల్లీ ది పాయింట్ ఈజ్ ఎవ్రీథింగ్ షుడ్ కమ్యునేట్ విత్ ఇన్ ఇంక్లూడింగ్ ద సన్ సన్స్ ఇన్యూమినేషన్ ఈ కాంతి ప్రకాశిస్తుంది అంటే మన లోపల సంథింగ్ మస్ట్ బి షైనింగ్ దెన్ ఓన్లీ ద సన్ విల్ షైన్ సపోజ్ నేత్ర జ్యోతి షైన్ చేయట్లేదనుకోండి ఇక్కడ ఉండే జ్యోతి కంటిలో ఉండే జ్యోతి ప్రకాశించట్లేదనుకోండి అప్పుడు బయట నుండే సూర్య జ్యోతి ప్రకాశించండి కాబట్టి మనం ఇప్పుడు ఏమన్నా చెప్పచ్చు అంటే నేత్రం భాతి సూర్య అనుభాతి చెప్పచ్చు ఈ కన్వర్షమే కొంచెం కష్టం గత అనుభాతి సూర్యభాతి చెప్పడం దేనిక కానీ సూర్య అనుభాతి నేత్రం భాతి అనే అధ్యాత్మంలోకి దాన్ని తీసుకురావటం దట్ ఈస్ ఎ క్రిటికల్ పాయింట్ సరే నేత్రం దగ్గరికి తీసుకొస్తే ఇంకా ఇంకా తర్వాత జర్నీ తేలిక దిస్ ఇస్ ది ఓన్లీ డిఫికల్ట్ హియర్ దీన్ని గ్రహించటంలోనే చాలామంది ఇబ్బంది పడతారు ఏంటంటే అధిభూతం నుంచి అధ్యాత్మంలోకి రావటంలో చాలామంది కష్టపడతారు అదేలాగండి మన మనలో ఉండడానికి బయకుంటే కదా మనలోకి వస్తుందని అనుకుంటారు చాలా పొరపాటు మనలో ఉన్న మనలో ఉన్నప్పుడే బయట ఉన్నది మనలోపలికి వస్తుంది కాబట్టి నేత్రమునందు కనుక కాంతి లేకపోతే అది గుడ్డివాడైనట్లయితే నేత్రంలో కాంతి లేదని అర్థం ఆ స్థితిలో బయట ఎంత అద్భుతమైన కాంతి ఉన్నా అది వాడిలోకి రాలేదది కాబట్టి నేత్ర జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది నేత్రం భాతి సూర్య అనుభాతి అంతేకనే చూడండి మనిషి ఆరోగ్యంలో ఉన్నప్పుడే బయట చేసినటువంటి ఆహార పదార్థం ఎంత రుచి అయినా వాడు ఎంజాయ్ చేయగలుగుతుంది వాడి ఆరోగ్యం బాగోలేకపోతే బయట పదార్థం ఎంత బాగున్నా టేం అలాగే మనిషి ఆరోగ్యం బాగలేదనుకోండి లేకపోతే మనస్సు బాగోలేదనుకోండి మీరు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించలే పూర్తి వెళ్తారు పది మూడు పిక్నిక్ అనో వెళ్ళి అక్కడ దెబ్బలు ఉంటాను ఇక్కడి నుంచి వెళ్ళేప్పుడేమో ఒకటి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అక్కడ పెద్ద సరస్సు ఉంటుంది దాంట్లో బోట్లో కూర్చొని ఇలా ఇలా వెళ్ళొచ్చు ఇలాంటి ఈ టూరిజం కబుర్లు అన్నీ చెప్పుకుని వెళ్తారు అక్కడికి అక్కడ వాడు ఆ హోటల్లో ముందు రూమ్ బుక్ చేసేప్పుడే వాడు వాడు రాబింగ్ అనే ఒక పెద్ద ప్రోగ్రాం హాడు మొదలు పెడతాడు మామూలుగా వంద రూపాయలకి ఇచ్చేటువంటి రూమ్ని ఐదు వందల రూపాయలకి ఇస్తారు ఒకసారి నేను ప్రాక్టికల్గా చూశాను లక్సోర్లోనే ఒక టౌన్ ఒకటి ఉంది ఈజిప్ట్లో ఉంది లక్సోర్ లక్సో రా లక్సార్ అప్పర్ ఈజిప్ట్లో ఉంది సో నేను లక్సోర్లో ఉన్నా ఉన్నప్పుడు ఏదో రూమ్ తీసుకుని మకాన్ చేయాలి కదా రాత్రికి రూమ్ వెళ్తాను అడిగాం అడిగితే సెవెంటీ పౌండ్స్ అని చెప్పాడు ఈజిప్షియన్ ఫౌండ్స్ ట్వల్ పౌండ్స్ లెక్క వేస్తాం ఈజిప్షియన్ ఫౌండ్స్ ఓకే వీళ్ళు అమౌంట్ పే సెవెంటీ ఫైవ్ పౌండ్స్ వాళ్ళు ఇంతలోకి it వచ్చి వాడు చెవులే ఉందాడు వద్దే సార్ సారీ త్రీ హండ్రెడ్ పౌండ్స్ అనేది అంటే వాట్ ఈస్ దిస్ You నవ్ సే సెవెంటీ ఫైవ్ అండి యు నవ్ సే త్రీ హండ్రెడ్ వట్ ఈజ్ దిస్ అంటే అతను చెప్పేశాడు ఇది బ్లడ్ టెడ్ అవుట్ ఏమిటంటే మీరు టూరిస్ట్లు మీరు టూరిస్ట్లు నన్ను చూసి వాడు టూరిస్ట్ అనుకోలేదు నన్ను చూసి వాడు ఎందుకంటే కొంచెం ఈ మొహాది కొంత ఆ ధోరణంలో ఉంటుంది కదా అగ్రి గయం చేసిన వాడిని కదా సో నేను మీరు ఈజిప్షియన్ అనుకున్నాను నేను దార్ ఐ థాట్ ఇట్ ఈస్ సెవెంటీ బట్ నౌ దట్ ఐ నో యు ఆర్ ఎ టూరిస్ట్ ఇట్ ఈస్ త్రీ అంటే నేను చెప్పాను నోనో దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నోనో సార్ దిస్ ఇస్ ది లా దిస్ లా సో అక్కడికి మాకు లక్షో వెళ్ళిన ఆనందం అక్కడికి పోయింది ఇంత డిస్క్రిమినేషన్ ఆ మన మన దేశంలో కూడా ఉంది మీరు తాజ్మహల్ వెళ్ళారనుకోండి మీకు టికెట్ వంద రూపాయలు అయితే అమెరికాను చూసినాడు ఐదు వందలు వసూలు చేస్తారు వాళ్ళు ఫారినర్ అంటే ఎక్కువ చేస్తారు డిస్క్రిమినేషన్ చాలా తప్పదు ఎలా చేయకూడదు ఎనీవే సో ది పాయింట్ ఈజ్ వాట్ ఎవర్ ఈజ్ దట్ వాట్ ఎవర్ షైన్స్ విత్ ఇన్ యూ దట్ ఎలోన్ అపియర్స్ అవుట్ సైడ్ విత్ ఇన్ యూ షైనింగ్ లేకుండా నేత్ర లేకుండగా బాహ్యము ఎట్టి ప్రకాశము కనుక సో యూ కన్ క్లియర్లీ పుట్టిట్ సూర్య అనుభాతి నేత్రం నేత్రం అనుభాతి మనహ భాతి మన అనుభాతి బుద్ధి భాతి బుద్ధి అనుభాతి అహం భాతి అహం అనేది భాతి ప్రకాశిస్కోండి అహం వృత్తి అహం అనుభాతి తి ఇంకా అక్కడతో అంటుంది దేర్ ఇస్ నథింగ్ లైక్ ఆత్మా అనుభాతి ఆత్మా భాతి సో తస్య భాష సర్వమిదం విభాతి అంటే అర్థం ఆత్మ ప్రకాశాన్ని బట్టే అహంవృత్తి బుద్ధి మనస్సు ఇంద్రియములు జగత్తు ప్రకాశిస్తున్నాయి సూర్యునితో సహా ఆత్మస్వరూపాన్ని బట్టే ప్రకాశిస్తున్నాయి కాబట్టి మీరు యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ మీరు జగత్తు యొక్క సర్వమును ప్రకాశింపజేసే చైతన్య స్వరూపులు అని అర్థం చేసుకోవాలి ఎత ఏవా తదేవ బ్రహ్మభాతి చ విభాతి యట ఏవాత ఏం అని యత ఏవం ఎత ఏమంటే వికాస్ దిస్ ఇస్సో అలా ఏవం వికాస్ దిస్ ఇస్సో ఇది ఏ విధంగా నిర్ధారింపబడినది కనుక కంకషం ఏమిటంటే తదేవ బ్రహ్మ భాతి సో భాతి విభాతి అని కూడా ఉండే తస్య భాష సర్వమిదం విభాతి సో ఆ పరబ్రహ్మయే వాస్తవముగా ప్రకాశించుచున్నది విభాతి వి అంటే వివిధం అరబ్రహ్మయే కార్యగతేన అందము కార్యగతే వివిధ భాష అతస్త బ్రహ్మణ భారూపక్వం స్వత అవగమ్య విభాతి భాతి అంటే స్వయంగా ప్రకాశిస్తోంది అంతేకాకుండా విభాతి అంటే వివిధం భాష వివిధ రూపాలుగా కూడా అదే ప్రకాశిస్తుంది వివిధ రూపములు అంటే ఏమిటి కావ్యగతేన వివిధేన భాష కావ్యములు ఉన్నాయి కదా ఆ పరబ్రహ్మ నుంచి పుట్టినటువంటి ప్రతి పదార్థము జగత్తుంటా కూడా పరబ్రహ్మ నుంచి పుట్టిందే కనుక బ్రహ్మ కావ్యం జగత్ బ్రహ్మ నుంచి కార్య పుట్టింది కనుక బ్రహ్మ యొక్క కార్యమే జగత్తు సో ఎలాగంటే బంగారం నెరుస్తూ భా అంతేకాదు నెక్లెస్గా కంకణాలుగా చూడామణిగా ఇలా వివిధ రూపాలుగా వివిధ రూపాలుగా కూడా మెరుస్తూ ఉన్నది బంగారమే విభాతి సో మధ్యలో ఈ నామరూపాలు వచ్చి తామే ప్రకాశిస్తున్నట్లుగా